అరవై ఎనిమిది మాటలధిక మాడ మౌనికి మరిపుడు కోట చెడిన రాజు కోతి పుండు పేదవాని బ్రతుకు పెక్కు విధముల పుండు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము నాశరహితునివై నాశనము కాగల జీవాత్మతో కూడి ఉన్న ఓ ఆత్మ వినుము పేదవాని బ్రతుకు అనేక విధముల బాధలతో కూడి కోతి పుండు మానని రీతిగా రాజ్యము పోయిన రాజు బాధపడినట్లు మౌనము కలిగిన యోగికి మనస్సు చలించుటకు మొదలిడిన ఆయన మిక్కిలి బాధపడును విశేషార్థము మనస్సు యొక్క సంకల్పములధిక మగుటను మాటలధికమాడా అని చెప్పబడినది మనస్సు నిలిచిపోవుటనే మౌనము అని తలంచవలయును మనస్సును నిలుపువాడే మౌని అనగా యోగి పోయిన రాజ్యమును గురించి రాజు బాధపడినట్లు బీదవాడు తాను పొందుతున్న కష్టములను ఓర్వలేక తనకు ధనము లేకపోయనే అని బాధపడినట్లు యోగి అయినవాడు యోగభ్రష్టుడైతే కోల్పోయిన తన యోగమును గురించి चला बाधपड़